డెబ్భై ఒకటవ సంకీర్తన అక్కట లోకోన్నతుడు హరిచేరి ఇట్లయితి ఎక్కువ స్వర్గానికెక్కి ఏకులు వడుకుట హరికి మొక్కిన మొక్కులల్పసుఖమునకు వెరవెరుగక తా వెచ్చపెట్టుట గరిమ పైడి కలగూరకు మూఢనరుడు విలువ ఇచ్చి సరిగొనుట అక్కట హరిచేరి ఇట్లయితి ఎక్కువ స్వర్గానికి ఏకులు వడుకుట తలచే హరిమంత్రము తన భోగములకై సెలవుసేసి కొని తా పులి పంది వేట వేటవోయి పూరేడు పట్టి తెచ్చి ములుచ మానవుడు ముదమందుట అకట లోకోన్నతుడు హరిచేరి ఇట్లయితి ఎక్కువ స్వర్గానికెక్కి ఏకులు వడుకుట శ్రీవెంకటేశ్వరుని సేవించి ఇతరులచే భావించి ఇప్పించుమని పనిగొనుట కావించి కల్పవృక్షము కాడిగుంచగా పాతి ఆవల దుర్మదేహి అజ్ఞానియవుట అక్కట లోకోన్నతుడు హరిచేరి ఇట్లయితి ఎక్కువ స్వర్గానికెక్కి ఏకులు వడకుట